He'll take care of you no matter what may be the case God will take care of you lean away on his bench God will take care of you God will take care of you through every day oh, all of the week He will take care of you God will take care of you Through days of through days of toil and hard as pain God will take care of you When dangerous fears your heart as pain God will take care of you God will take care of you through every day oh all the way he will take care of you God will take care of you prayer lord prayer cheskunda prayer cheskuna ka issues raise cheyandi prayer is more important than anything else so parishudhra bhagadeva badana leseyya ప్రభా ఈ యొక్క గడిచిన కాలం అంతా మీరు మమ్మల్ని సురక్షితంగా కాపాడి అర్జీలో కలపెట్టింది మీకు ఎంతో వదన నూతనమైన కృపను సహాయం శక్తిని ఆత్మను ప్రభావ మాకు అందరికి అనుగ్రహించండి ప్రభుత్వ తిన బ్రదర్లు ఆలోచించుట్టండి స్వస్థపరచండి వారి అక్కర్ల కొరతలు తీర్చండి అవును ప్రభావ మీ సన్నిధికి మీ సన్నిధిలో కనిపెట్టుకుండా సహాయపడండి ప్రభావ మేము ధ్యానిస్తున్న టాపిక్ కొంచెం కష్టతరంగా ఉంటుండగా మీరే మాకు సహాయ కలిగొండమని ప్రార్థిస్తున్నాను ఎందుకంటే ఇది మనుషుల వల్ల కలిగింది కాదని ఇది మీ వలన కలిగింది కాబట్టి మనం ఎందు రీతిగా ఈ వాక్యం మీద మాకు ఏ స్టడీ బయలుపరచడో అది సహాయపడండి ప్రభా మా తలంపులకు మేము చోటు మీ తలంపులకు చోటించేలాగా సహాయపడండి అవును ప్రభావ ఇది మీ మనసు నుంచి వచ్చింది కాబట్టి ప్రవ్వ క్రీస్తు కలిగిన మనసు మీరు గరించుకోమన్నారు కాబట్టి మాకు ఆ మనసు అనుగ్రహించండి అప్పుడే వీటిని మేము అర్థం చేసుకోగలండి వీటిని జాగ్రత్తగా పరిశీలించేలాగా ఎందుకు అనేది గ్రహించలేగన ప్రభా మేము ప్రశ్నకి మీరే జవాబు ఇవ్వాలి మనసు కాదు మేము తప్పులు చేయవచ్చు ప్రభు గణనీస్లీడింగ్ మిస్అండర్స్టాండింగ్ ఉండొచ్చు కానీ ప్రభు అందుకే శరీరం పోరాడతలేం నేను చెరువులతో పోరాడతలేం ప్రభు చీకటి సమూహాలతో మేము పోరాడుతున్నాం నేను అందుకు మీరే మాకు సహాయకులు ప్రభావితి పోరాటం ప్రభు ఇది ప్రకృతి సహజమైన పోరాటం కాదు నేను మరి చర్చ సిస్టమ్ ఎందుకు ఆ రీతిగా ఉంది ఈ అనేక పర్యాలు మీరు చూపించినారు గాని ఈ యొక్క వాక్యం ప్రభావ చాలా డిస్టర్బింగ్ గా ఉంది మా గురి ఏ రీతిగా మేము స్వీకరించాలి ఏ రీతిగా మళ్ళీ మాయక నెక్స్ట్ రూల్ ఏదనేది కూడా మాకు బయలుపరచడం మనుషుల బయట రెండు బాధ్యతలు మాకు అనుగ్రహించినారు చర్చి ప్రయాసపడమన్నారు బయట వేరే గొర్రెలు కూడా వేరే ఒక మంద నాకు కలదన్నారు రెండు కలిస్తే ఒక మంద అయితే కాపడి ఒకడే అన్న విషయాన్ని మీరు మాకు హెచ్చరించే దీవాన్స్ వార్తలు కాబట్టి ఈ విషయాలను మీరు జాగ్రత్తగా పరిశీలించి ధ్యానించి బాగా సహాయపడమని ప్రార్థిస్తున్నారు ఇప్పటికే మీకారంగా మేముయపడమీస్తున్నాం తండ్రి ఫస్ట్ ఫౌండేషనల్ మెటీరియల్ ఏంటంటే సెకండ్ కొరెంటి వాక్యం ధ్యానించినా దీన్ని రెఫర్ చేసుకుంటా నేను సో దాట్ వీఆర్ నాట్ మిస్ లెడ్ సో దేర్ ఇఫ్ ఎనీ వన్ ఈజ్ ఇన్ క్రైస్ట్ కి ఈజ్ అయూ క్రియేషన్ కాబట్టి ఓల్డ్ థింగ్స్ హ్యావ్ పాజ్డ్ అవే బిహోల్డ్ ఆల్ థింగ్స్ హ్యావ్ బికమ్ న్యూ అయితే ఈ పిబ్లికల్ అండర్స్టాండింగ్ లో పర్టికులర్ గా ఈ చర్చికి సంబంధించిన విషయాలు ధ్యానిస్తే అప్పుడు ఓల్డ్ థింగ్స్ హ్యావ్ పాస్డ్ అవే ఆల్ థింగ్స్ అన్నట్టు ఇక్కడ బిహోల్డ్ ఆల్ థింగ్స్ బిహోల్డ్ అనే పదం హెచ్చరిక అన్నట్టు బిహోల్డ్ అంటే ఇట్స్ మోర్ ఎంఫెటిక్ అన్నట్టు ఎంఫైజ్ చేస్తున్నట్టు ఆల్ థింగ్స్ హ్యావ్ బికమ్ న్యూ కాబట్టి ఆల్ థింగ్స్ హావ్ బికమ్ న్యూ అన్నప్పుడు నో ఎక్సెప్షన్ ప్రతిదీ కొత్తగానే మార్చబడింది ఓల్డ్ టెస్టిమెంట్ ప్యాటర్న్స్ రిపీట్ కావన్నట్టు న్యూ టెస్టిమెంట్ వచ్చినప్పటికీ అందుకని ఒక విషయంలో పౌలు కొరెంతియన్స్ కి రాసిన ఫస్ట్ కొరెంతియన్స్ కి రాసిన లెటర్ లో సెకండ్ కీ ఇస్తాడు మనకి ఎట్లా అర్థం చేసుకోవాలనేది ఫస్ట్ కొరెంతియన్స్ చాప్టర్ టెన్ వర్డ్స్ లెవెన్ లో ఆ కీ మనకు అనుగ్రహిస్తాడు ఏంటంటే వర్డ్స్ లెవెన్ అనుకుంటా కరెక్ట్ ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగ మీకు బుద్ధి కలుగుటకై వ్రాయబడేను ఇది చాలా సీరియస్ గా ధ్యానించాల్సిన వాక్యం ఈ సంగతులు అన్నప్పుడు పైన ఉన్నాయి కొన్ని సంగతులు ఎంతమంది నశించిపోయినారు పాతని బదన కాలపు దేవుని బిడ్డల్ చాలా క్లియర్ గా అక్కడ ఉంటుంది దీని తర్వాత రివర్స్ బ్యాక్ వెళ్లి చూపిస్తాను బట్ ఇక్కడ ఏం చెప్తుంది కొన్ని జరిగిన జీవితాలలో ఇసాల్ జీవితాలలో దృష్టాంతంలుగా అంటే ఫిజికల్ గా దృష్టాంతములుగా వారికి సంభవించి యుగ అంతమంది మీకు బుద్ధి కలుగుటై అవి వ్రాయబడ్డాను కాబట్టి ఓల్డ్ టెస్ట్మెంట్ లో వాళ్ళకి ఏం జరిగిందో యుగ అంతమంది మనకి బుద్ధి కలవడం రాయబడ్డాయి అంటే యుగా అంతమంది రిపీట్ అవుతాయి అన్నట్టు అది క్లూ అక్కడ ఇచ్చేడు ఎట్లయితే ఇస్రాల్ అక్కడ నశించినట్టు మనం చూస్తాం చూడండి ఇస్రాల్ పేరు కూడా వినరు యాక్సెప్ట్ చెయ్యరు యాక్చువల్ అందుకే చాప్టర్ టెన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ అన్నట్టు ఎంటైర్ న్యూ టెస్ట్మెంట్ థియాలజీలో సహోదర్లారా ఈ సంగతి మీకు తెలియక ఉండటం నాకు ఇష్టం లేదు అది ఏదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయి అందరు మోషను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిజము పొంది ఓల్డ్ టెస్ట్మెంట్ బాప్తిజం అది అందరూ ఆత్మసంబంధమైన ఒకే ఆహారం పూజించి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయం ను చేసిరి ఏలనగా తమ్ముడు వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ క్రీస్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఏ రీతిగా జీవించండి ఆ విషయాన్ని తర్వాత వాళ్ళకి ఏం సంభవించిందో మనకు కూడా అదే సంభవిస్తుంది అని పౌర్ అది కొంచెం కేర్ఫుల్ గా ధ్యానించాల్సిందే ఏదో మెకానికల్ గా క్రిస్టియన్ లైఫ్ కాదు మనకు తెలుసు క్రిస్టియానిటీ జరుగుతున్న బలహీనతలు మనం గమనిస్తాం కానీ అది ఒక ప్రాఫిటిక్ అకరెన్స్ అనేది ఎవరు గ్రహించారు ఈరోజు ఎందుకు వాళ్ళు నశించిపోయినారు అనేది అక్కడ ఉంది చూడండి అయితే ఐదవ వచనంలో అయితే వారిలో ఎక్కువ మంది అంటే ఇట్స్ వెరీ బిగ్ గ్రూప్ అన్నట్టు వారిలో ఎక్కువ మంది దేవుడికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యంలో సంహరింపబడి ఇది బాగా అర్థం చేసుకోవాలా ఎక్కువ మంది ఇది రిపీట్ కాబోతుంది అంటున్నాడు సెకండ్ అదే లెవెన్త్ వర్స్ లో వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయి గనుక అరణ్యంలో సంహరింపబడి అయితే చాప్టర్ టెన్ ఫస్ట్ కొరిన్స్ చాప్టర్ టెన్ ఇది బ్లూ ప్రింట్ అన్నట్టు వై చర్చ్ సిస్టమ్ ఈ అక్కడ ఫిఫ్త్ కర్స్ లో అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిన గనుక అరణ్యంలో సంభరింపబడి ఇది ఒక గ్రూప్ అన్నట్టు క్లియర్ చేస్తుంది ఎక్కువ అని తర్వాత సిక్స్త్ లో లో చూడు వారు ఆశించిన ప్రకారము మనము అంటే ఇప్పుడు మనకి రెఫర్ చేస్తున్నాడు చర్చ సిస్టమ్ వారు ఆశించిన ప్రకారము మనము అంటే ఓల్డ్ టెస్టిమెంట్ ఇజ్రాలైస్ కి చెప్తున్నాడు వాళ్ళు ఏం ఆశించు మనము కూడా అట్లనే ఆశించకుండా ఉండద్దు అంటున్నాడు చూడడు వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశింపకుండా ఈ సంగతులు మీకు దృష్టాంతములుగా ఉన్నవి అంటే వాళ్ళకి జరిగిందే మీ కూడా జరుగుతుంది వాళ్ళ కాలంలో ఏం జరిగినయో మీ కాలంలో అవే జరుగుతున్నాయి కాబట్టి మీ కొరకు ముందుగానే హెచ్చరిక లాగా రాయబడ్డాయి అంటే ఆ రెండవ గ్రూప్ లో వారు చెడ్డవాటిని ఆశించినారు దేవుని బిడ్డల ఉండి కూడా చెడ్డవాటిని ఆశించినారు మొదటి గ్రూప్ దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు రెండవ గ్రూప్ చెడ్డవారి చెడ్డవాటిని ఆశించినారు ఏడవ వచ్చిన జనులు తినటకును త్రాగుటకును ఇది లైఫ్ కదా తినడం త్రాగడం తినుటకును త్రాగుటకును కూర్చండి ఆడటకు లేచిది ఇది కొంచెం డిఫికల్ట్ అంటుంది కొంచెం ఈ విషయాలు అర్థం చేసుకోవడం ఇజరా లైట్స్ అట్లా జీవించడం తినడము త్రాగడము ఆడడం అంటే ఇవి వరల్డ్లీ లైఫ్ అన్నట్టు కంప్లీట్ వరల్డ్లీ లైఫ్ నాకు ఇది ఒకటి చాలా ఆశ్చర్యకరం ఏంటంటే థియాలజీ హిస్టరీ చర్చ్ హిస్టరీ నేను ఏ చర్చ్ హిస్టరీ బుక్ దొరికినా నేను ధీర్గా దాన్ని చదివేస్తూ ఉంటుందాన్ని నిద్ర లేకుండా రాత్రి తెల్లవారులు చదువుతాను ఎందుకంటే మనకు చూపించిన ఈ వాక్యం ప్రకారంగా వాట్ ఎవర్ ఇన్ ద పాస్ట్ విల్ రిపీట్ కాబట్టి అది రిపీట్ అయినప్పుడు ఒకటి ఏంటంటే గ్లోబల్ స్కేల్ లో రిపీట్ అవుతుంది అది మనకి దేవుడు చూపిస్తున్నాడు ఈ రోజు ప్రాఫెస్ ఏంటంటే ఇజ్రాయల్ ఇట్స్ స్పిరిచువల్ ఇజ్రాయల్ అంటే క్రిస్టియన్స్ ఏటర్ చూస్తే మనం గాడ్స్ ఇజ్రాయల్ దేవులు ఇస్రాయల్ అని పేరు ఇచ్చింది కాబట్టి ఈ ఎండ్ టైమ్స్ లో గ్లోబల్ స్కేల్ లో ఇవి నెరవేరుతాయినట్టు హ్యూజ్ మ్యాగ్నిట్యూడ్ తో నెరవేరుతుంది అందుకే ఎవ్రీ ఎంటైర్ క్రిస్టియానిటీ గురించి మనం రేజ్ చేస్తున్నాం ఇష్యూ వీఆర్ నాట్ పిన్ పాయింట్ ఎనీ చర్చ్ ఎప్పుడైనా ఒక పర్టికులర్ చర్చ్ గురించి మాట్లాడుతుంది పీపుల్ క్లోజ్ ఆఫ్ దేర్ మైండ్స్ ఇంకా రిసీవ్ చేసుకోవాలన్నట్టు మెసేజ్ ఆ విషయాల్లో మనకి ఏర్పడి మన మినిస్ట్రీస్ లో ఇది గ్లోబల్ చర్చ్ అన్నట్టు యూనివర్సల్ చర్చ్ ఇట్లా తయారైతుంది చెప్తున్నాడు ఎంటర్ టైమ్స్ కష్ట ఇస్రాల్ పేర్లు ఒకటే నేషన్ కదా ఆ రోజుల్లో ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఒక స్మాల్ నేషన్ ఆ సిక్స్ లాక్స్ పీపుల్ ఏమి అలా ఆ రోజులలో అంతే ఆ సిక్స్ మిలియన్ పీపుల్ అనుకుంటా కరెక్ట్ కానీ ఈ రోజు ఇది గ్లోబల్ స్కేల్ నెరవేరుతుంది కాబట్టి ఈ ప్రాసెస్ కొంచెం కష్టం రిసీవ్ చేసుకోవడం ఎందుకంటే మేము స్పిరిచువల్గా ఉన్నాము మేము రక్షణ పొందినాము మేము బాప్సం పొందినాము మేము హోలీగా ఉన్నాము మేమేమి తప్పులు చేస్తలేము మేమేమి చెడ్డ పనులు చేస్తలేము సో రెగ్యులర్ గా చర్చికి పోతాము దాన ధర్మాలు చేస్తాము రీతిగా మాట్లాడతారు అన్నట్టు కానీ ఈ వాక్యం ఏం చెప్తుందంటే వారు ఆశించిన ప్రకారము మనం చెడ్డవాట్ని ఆశించబడినట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి జనులు తినటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటప్పు లేచి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి మీరు అంటే క్రిస్టియన్స్ కి చెప్తున్నాడు ఇప్పుడు వారు ఇస్రాయల్ పౌరులు ఎట్లున్నారో వారిలో కొందరు వాళ్ళే మీరు విగ్రహార్ధకులయుండకుడి అంటే పౌలు జాతీయాలజీలో చాలా కేర్ఫుల్ అయిందంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ చర్చలు ఇవన్నీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి అయినా కానీ మీరు అట్లా ఉండకండి అని చెప్తున్నాడు డైరెక్ట్ గా చెప్తే మీరు ఇట్లున్నారని చెప్తే రివర్స్ అవుతారనేసి ఆయన పొలైట్ మినిస్ట్రీ అనేది ఎప్పుడు పొలైట్ గానే మనం పోవాలా ఈ టైమ్స్ లో ముఖ్యంగా కాబట్టి ఆ కొరింతియన్స్ చర్చ్ లో వాళ్ళు అట్లు చెప్తున్నాడు మీరు అట్లా ఉండకండి అని చెప్తున్నాడు ఇండైరెక్ట్ గా వారి వల్ల మీరు ఉండద్దు అని చెప్తున్నాడు మీరు ఇట్లున్నారని చెప్పకుండా కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే పీపుల్ ఓపెన్అప్ ఐత మైండ్స్ వారిలో కొందరి ఇది థర్డ్ గ్రూప్ యాక్చువల్ గా సెవెంత్ వర్ష మనం చూస్తున్నాం వారిలో కొందరి మీరు విగ్రహారధిలో ఉండకడి అంటే మొదటిలో ఎక్కువ మంది దేవ లేరు తర్వాత చెడ్డవాటిని ఆశించిన వారు మూడవది కొందరు విగ్రహారధకు దాని చూడండి ఆరో వర్షం ఎనిమిదవం మరియు వారి వల్లే మనము వ్యభిచరింపక యుందము అయితే ప్రభు మనకి మధ్య సువార్త ఐదవ అధ్యయనలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేసి ఇవన్నీ స్పిరిచువల్ ఇయర్ లో నడుస్తా ఉంటాయి ఉదాహరణకి ఒక స్త్రీని మోహకు చూస్తే అప్పుడే వ్యభిచరించినట్టు అన్నాడు కదా మరి ఇది గ్లోబల్ స్కేల్ జరుగుతుంది ప్రతి చర్చ సిస్టమ్స్ లో బాయ్స్ గర్ల్స్ బాహటంగా భయంకరంగా ఉంటాయి జీవితాలలో ఎక్కడ చూసిన నడుస్తూ ఉంటుంది అందుకే నేను ఆ స్టేజ్ల మీద పాటలు పాడడం ఇవన్నీ విడిచిపెట్టేసిన చానాకాలం క్రిందట ఎందుకంటే ఎంతో మంది సింగర్స్ హైదరాబాద్ లో ఆ పాపం చేసినారు డివైడ్ సింగర్స్ వాళ్ళ పేర్లు నేను ఎప్పుడు తీసుకున్నాను కాబట్టి మనకి లేదు ఈ డివైడ్ సింగర్స్ ఏం చేస్తారంటే గౌసల్ సింగర్స్ రిహార్సల్స్ కొరకు ప్రాక్టీసెస్ కొరకు ఓవర్ చేస్తారు ఈవినింగ్స్ అట్లా లీడ్ సింగర్స్ ఇద్దరు హైదరాబాద్ లో లేడీ సింగర్స్ తోని పాపం చేసిండ్రు పాపం చేస్తే పాపం వాళ్ళు ప్రెగ్నెంట్ కూడా ఉన్నారు ఆ ఎంత భయంకరమైన జీవితాలు అన్నట్టు అన్ఫార్చునేట్లీ ఒక సింగర్ ఇంటికి నన్ను పిలిచారు ప్రేయర్ కి భయం శ్రమల వాళ్ళు ఉన్నప్పుడు పరిస్థితుల్లో ఇద్దరు భార్యలు ఇద్దరికి పిల్లలు ఇంకా ఆయన ఎవరు పిలుస్తలేరు పాటలు పాడడానికి స్టేజ్ల మీద అప్పుడు నన్ను పిలిస్తే నేను పోయే వాళ్ళు ఇంత ప్రార్థన డేస్ చేసినాక రెస్టారెంట్ పాపం మంచిగా ఎస్టర్ ఇప్పుడు మళ్ళీ తిరిగి బాగా పాటలు పాడడం మంచి పాపులర్ అయిపోయింది సరే ఆయన పేరు మనకు అవసరం లేదు నేను చెప్పాడు ఏంటంటే ఈ వ్యభిచారం అనేది హార్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది మన ప్రభు చెప్పినట్లు తర్వాత how people have become murderers hatya chestarante mathe swartha idho adilo prabhu cheptadu nee hrudayamlo nee sahodarini dveshisthey nu appude athani hatya chesinattu antadu kaavati hatred anedi murdering anadi killing anadi new testament kosam so are we not hating people today everywhere pastors pastors oka pastor oka pastor hate chestunnadu pastors pastors okarokka hate chestunnadu pastors church members ni hate chestunnadu church members pastors ni hate chestunnadu ledha ikkada ippudu killing narahantugalu galikipoyinda spiritual layer lu విగ్రహార్థుకులు కాలేదా నాకు తెలిసినట్లు స్త్రీ పాస్టర్స్ కాంగ్రిగేషన్ లో లేడీస్ తో పాటు వెలికారు మన టైంలో నా దగ్గరకు వచ్చినాయి ఆ కేసులు అంటే సరే స్మాల్ గ్రూప్ గా ఓపెన్ గా చెప్తాను ఇవన్నీ బట్ వితౌట్ టేకింగ్ దేర్ నేమ్స్ బికాస్ ఆఫ్ కాన్ఫిడెన్షాలిటీ ఇష్యూస్ అది పాటిస్తాం ప్రిన్సిపల్స్ ఆఫ్ కాన్ఫిడెన్షాలిటీ సిస్టమ్ గురించి మనం ఇది వ్యవస్థ ఇది ఒక వ్యక్తికి సంబంధించి ఒక వ్యవస్థ క్రైస్తవ జీవితం ఒక వ్యవస్థ అంతకంతకు చెడిపోయాను అన్న విషయాన్ని ప్రభు మని ఇక్కడ చూపిస్తున్నాడు ఇష్టం ఉన్నారో ఎగ్జాక్ట్లీ అట్లనే మీరు కూడా జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళు చదివినట్లు వాళ్ళు సంహరించబడినట్లు మీరు సంహరించబడద్దు అని నా ఆశ అంటున్నాడు అంటే ఇంత పొలైట్ గా చెప్తున్న అంత ఇంటెలెక్చువల్ చెప్పాల్సింది మరియు వారి వల్లే మనము అటు అంటే చర్చలో వ్యభిచరింపక యుందము వారిలో కొందరు వ్యభిచరించి ఒక్క దిన మందే మంది కూలిరి సె బిగ్ నంబర్ అంటే ట్వంటీ పీపుల్ వ్యభిచరించినట్లు కదా అంత భయంకరమంది ఈ రోజు ఏమన్నా స్పిరిచువల్ జరుగుతుంది మొహోపు చూపు అనేది కామన్ అయిపోయింది చర్చ సిస్టమ్ లో ఎందుకంటే ఫేటల్ అట్రాక్షన్ ఫిజికల్ అట్రాక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది బైబుల్లో ఉన్నాయి లిప్ స్టిక్స్ పూసుకోవద్దని దాని తర్వాత కత్తిరించుకోవద్దు వెంట్రికల్ కత్తిరించుకోదని అందుకుంటుంది బైబిల్లో ఈరోజు చూస్తే మనం అంతా స్కిన్ అంతా హెయిర్ తీసేసుకుంటారు ఎందుకంటే బికాస్ ఆఫ్ ఫిజికల్ అట్రాక్షన్ ఇవి జరుగుతున్నాయి ప్రతి చర్చ్ సిస్టమ్ గా నేను ఒక మా ఒక పెళ్లి సంబంధం కొడుకనే ఒక చర్చ్ హైదరాబాద్ లో వన్ ఆఫ్ ది రిచెస్ట్ చర్చెస్ అవి ఎక్స్ట్రీమ్లీ రిచెస్ట్ చర్చెస్ అవి సండే చర్చ్కి పోతే ప్రతి ఒక్కడు ఎక్స్పెన్సివ్ కార్లలో వస్తారు ఆ చర్చ్ కి హైదరాబాద్ లో ఉంది ఆ చర్చ్ అయితే ఒక అమ్మాయికి సంబంధం కూడా పోయినాం అయితే ఈ కో బ్రదర్ ఫ్రెండ్ పిలిచే పోయి చూస్తే చూసినాక మాటల మాటలలో పరిచయం అయినాక వచ్చారంటే ఇట్లా పెళ్లి సంబంధంకి వచ్చినాం ఇక్కడికి అంటే అప్పుడు పక్కనాడు నేను ఒకటి ఓపెన్ సజెషన్ ఇస్తున్నా ఇక్కడ ఎవరిని చూడకండి సంబంధం ఈ చర్చ్ లో చూడకండి సంబంధం ఎందుకంటే ఎవ్రీబడి దిస్ చర్చ్ ఈజ్ ఆల్రెడీ డివోర్స్ అంటాడు యంగ్స్టర్స్ గురించి మాట్లాడుతున్నాడు హైదరాబాద్ లో రిచెస్ట్ చర్చ్ ఎక్స్పెన్సివ్ చర్చ్ ఎవరి యంగ్స్టర్ ఈస్ ఆల్రెడీ డివోర్స్డ్ అంటే మనం ఒక పర్టికులర్ చర్చ్ గురించి అని చెప్తలేం కానీ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అక్రాస్ ద వరల్డ్ కదా అది ఎక్కడో యూఎస్ లో జరిగింది యూరోప్ లో జరిగింది అంటే ఆ వెస్టర్న్ కంట్రీస్ అల్ట్రా మోడర్న్ కల్చర్ లైఫ్ స్టైల్స్ కాబట్టి అనుకుంటాం మన దేశం వచ్చేసింది ఎప్పుడు ఇది ఒక ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నట్లు ఇంక ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన కండ్లకి దట్టలేదు అట్ల చెప్తే బ్రదర్ ఒకటే చర్చి చూసి అది ఒకటే మన కంటికి దట్టింది ఇంకా ఎట్లాంటివి ఎన్నున్నాయి మనకు But deming, we are not blaming, we so, so, hey so, are not judging anyone. palmish and description wants to experience different possibilities in the Spirit. Onege said only about two orェ sing other. Qu Heaven has this dog. Food, Qu perch. Food andas dream. Foodstakes come said that He didn'twritten one of the things that he did not in Laboratorangen her Shernai plays a a spark and is to Dieu. Yowenaka. We find the words three locations that have to die అది అంటే ఫైవ్ వర్సెస్ ఎక్స్క్లూజివ్ గా ఫైవ్ సిక్స్ టైప్స్ ఆఫ్ పీపుల్ గురించి మాట్లాడుతుంటారు చర్చ సిస్టమ్ ఫైవ్ సిక్స్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అక్కడ సిన్ఫుల్ నేచర్ తోని బట్ వాళ్ళు కూడా రక్షణ పొందిన అని చెప్తున్నాడు వాళ్ళు కూడా బాప్సం పొందిన వాళ్ళే అని ఓల్డ్ టెస్ట్మెంట్ టైప్ వాళ్ళందరూ సముద్రంలో బాప్ సం పొందిన అక్కడ మేఘర్లోను సముద్రంలోని బట్ ఆ టైప్ ఆఫ్ మనుషులు ఇటువంటి భయంకరమైన సిల్ఫుల్ నేచర్ తో జీవించినప్పుడు వాళ్ళందరి దేవుడికి విడిచిపెట్టిండ పాయింట్ అక్కడ అది అందరిని విడిచిపెట్టలేదు కదా అందరినీ శిక్షించడు కదా అందుకు ఈ సంగతులు అంటున్నాడు లెవెన్త్ లు ఈ సంగతులు దృష్టాంతాలుగా వారికి సంభవించి యుగ మీకు బుద్ధి కలుగుటై వ్రాయబడల్ సరే నాకు బుద్ధి ఎందుకు కలగాల నేను ఆలయ రక్షణ పొందేవాడిని ఉంటే నాకు ఎందుకు బుద్ధి కలగాల అంటే మీరు కూడా అట్లా జీవిస్తుంటారేమో పరిశీలించుకోండి నేను హెచ్చరించకు నేను ఇంకా చేయలేదు కదా తప్పు మళ్ళీ నాకు బుద్ధి ఎందుకు రావాలా ప్రిపరేటరియా కాబట్టి ఇక్కడ ఏమని చెప్తుండంటే మనుషులకు అందరికొస్తే ఇష్టాలు శోధనలు పదమూడవ చెప్తాడు తాను నిలిచిన అని తలుచుకున్న వాడు పడకూడనట్లు జాగ్రత్తగా చూచుకున్న వాళ్ళు ఎన్ను కాబట్టి ఎండ్ టైమ్స్ లో ఏం ఏం జరుగుతుందంటే ఈ ఓల్డ్ టెస్టిమెంట్ ఎండ్ టైమ్స్ మనం చూసినప్పుడు న్యూ టెస్టిమెంట్ ఎండ్ టైమ్స్ కూడా అట్లనే ఉంటది అంటాడు ఎందుకంటే మాలాకా మాలాకి గ్రంథం మనకంతా తెలుసు మాలాకి గ్రంథంలో ఇసాల్ ఎంత భయంకరంగా జీవించారు వాళ్ళు ధర్మశాస్త్రాన్ని మొత్తం తారుమారు చేసిండ్రు బలు ఎట్లా అర్పించారో తెలుసు గుడ్డి వాటిని గుడ్డి వాటిని రోగాన్ని లేడి ఆడ ఆడవాటిని కూడా బలి మనం చూస్తాం అన్ని విరోధం బైబిల్ విరుద్ధంగా అన్ని వాళ్ళు చేసినట్టు మనం చూస్తాం మలాకి తర్వాత మత్తాయసు వార్తకు వచ్చినప్పటికి త్రీ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సైలెంట్ పీరియడ్ అంటాన్ని హిస్టరీలో మలాకి తర్వాత మత్తయ్య సువార్త ఆరంభానికి ముందు అంటే మన ప్రభు ముందు త్రీ ఇయర్స్ ఆఫ్ డార్క్ పీరియడ్ ఆ త్రీ ఇయర్స్ లో దేర్ వాజ్ నో ప్రాఫిట్ దే వాజ్ నో ప్రీస్ట్ దే వాజ్ నో సాక్రిఫైసింగ్ ఆఫ్ ఆనిమల్స్ అసలు మనుషులు మొత్తం దేవుని విడిచిపెట్టేసి జీవించారు త్రీ ఇయర్స్ దాన్ని డార్కెస్ట్ పీరియడ్ ఆఫ్ ఓల్ టెస్ట్మెంట్ టైమ్స్ అంటారు దాన్ని మెలకై తర్వాత అయితే ఆ 300 హండ్రెడ్ ఇయర్స్ లో ఏం జరిగిందంటే కంప్లీట్ గా వాళ్ళు దేవుని మర్చిపోయినారు నిశాపది కాబట్టి ఆ ప్రాఫెసీస్ అన్నిటినీ మర్చిపోయినారు మెస్ పుడతాడు అన్న ప్రాఫెసీ మర్చిపోయినారు అందుకు ఆయన పుట్టినప్పుడు ఎవడు గ్రహించలేకపోయినారు ఎందుకంటే ఆ త్రీ ఇయర్స్ అంటే అట్లీస్ట్ ఒక త్రీ ఫోర్ జనరేషన్స్ కదా త్రీ ఫోర్ జనరేషన్స్ కి అన్ ఆర్ నో నో గాడ్లీ లైఫ్ కంప్లీట్లీ గాడ్లెస్ లైఫ్ కాబట్టి వాళ్ళు అన్ని మర్చిపోయారు ప్రాఫసెస్ అన్ని దేవుడు చేసిన కార్యాలన్ని మర్చిపోయారు అండ్ మన ప్రభు పుట్టినప్పుడు ఒక్కడ కూడా గ్రహించలేకపోయినాడు మెస్సయ పుట్టిండని కానీ దేవుడు ప్రతి తరంలో ఒక స్మాల్ గ్రూప్ ని ప్రిజర్వ్ చేసుకుంటూ వస్తాడు దాన్ని టైనీ రెమిడెంట్ అంటారు థియాలజికల్ టర్మ్స్ లో వెరీ వెరీ టైనీ రెమిడెంట్ అంటారు చాలా చిన్న గుంపు అది సంబంధించిన ఉపమానం అంటారు దాన్ని ఏలియా దేవునితో మాట్లాడతాడు ప్రభా నేను ఒక్కడినే నీ కొరకు రోషం కలిగి నీ పక్షంగా ఉన్నాను వాళ్ళందరూ బయలుదేవత తక్కి పూజేసినట్లు లేదు లేదు ఏలియా ఒక ఏడు మందిని నేను ప్రొటెక్ట్ చేసి పెట్టుకున్నా నా సేవకులని అంటాడు అంటే ఏలియాకాలంలో కూడా అంత భయంకరంగా ఉంది ఒక స్మాల్ టైనీ రెమినెంట్ ని దేవుడు కాపాడుకుంటూ వస్తాడు ఆయన కొరకు ఇప్పుడు అదే నడుస్తుంది యాక్చువల్ గా ప్రపంచంలో ప్రిజర్వేషన్ కాన్సెప్ట్ అదే స్మాల్ రెమినెంట్ ఎందుకంటే క్రైస్తవ జీవితము ఆ రీతిగా తయారని మన ప్రభుత్వ నోటి ధర ప్రాఫెస్ ఇచ్చిండు విల్ హీ రిటర్న్స్ విల్ హీ ఫైండ్ ఫెయిత్ మనసుకు తిరిగి వచ్చినప్పుడు భూమి మీద తన ప్రేమను ఇంగ్లీష్ లనేమో ఫెయిత్ అనుంది తెలుగులోనేమో ప్రేమనుంది ప్రేమను కనుగొనున్నా అంటే దేవుని ప్రేమగా అనిపించదంటే రక్షణ అనుభం విడిచిపెట్టేస్తారు మనుషులు ఎంటర్ టైమ్స్ వచ్చేటప్పటికి దెన్ హౌ చర్చ్ ఇస్ రన్నింగ్ అంటే ఇట్స్ జస్ట్ లైక్ అ రోబోట్ ఒక మెషిన్ లాగా రన్ అవుతుంది ఏదో ప్రోగ్రామ్ రోబోట్ ఎట్లా ఉంటది లేయాలా పోవాలా వర్షిప్ చేసుకోవాలా పాటలు పాడుకోవాలా వాక్యం చూసుకోవాలా ప్రార్థన చేసుకోవాలా చెట్టు కింద టైం పాస్ చేయాలా సంబంధాలు చూసుకోవాలా పెళ్లి సంబంధాలు మాట్లాడుకోవాలా పార్టీలకు ఇన్వైట్ చేసుకోవాలా లేకుంటే బిర్యానీ తినాలా ఇదే ఉంటుంది చర్చి సిస్టమ్ అంత ఐహికమైనవి ముస్లమ్మ ముచ్చట్లు శారీరికమైన విషయాలు ఇవే మాట్లాడుకుంటా ఉంటారు చర్చ సిస్టమ్ తయారైంది గానీ అందరూ ఆ గ్రేట్ కమిషన్ విచ్చి మినిస్ట్రీస్ ప్రతి తయారైనట్టు మనం చూస్తాం ఈ బ్లూ ప్రింట్ చాప్టర్ నాకు ఇది నా నేను ఎప్పుడు రిపీటెడ్ గా చూస్తా ఉంటాను ఎందుకంటే ఏ రిఫరెన్స్ వచ్చినా గానీ ఇంట్లో అట్లీస్ట్ ఒక ఫైవ్ సిక్స్ టైప్స్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ కనిపిస్తుంటారు మనకి చాప్టర్ టెన్ లో మనం అందరు ఉండొద్దని అందుకే పదమూడవ వర్షంలో సాధారణంగా సాధారణంగా మనుషులకు కలుగు శోధనలు తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు నే దేవుడు నమదైన వాడు మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువ ఆయన మిమ్మల్ని శోధింపబడియ్యడు అంతేకాదు సహిం సహింపగలుగుటకు ఆయన శోధన చేత శోధనతో కూడా తప్పించుకున్న మార్గం కూడా కలిగజేయను ఇది ఎంతమంది మనం అర్థం చేసుకుంటాం చెప్పండి శోధనలు కల్పిస్తుండోధనలు తప్పించుకునే మార్గం కూడా ఆయన చూపిస్తున్నాడు ఎందుకు వారు అడుగుతారా ఎందుకన్న శోధనను పర్మిట్ చేస్తున్నాడు ఇది మనం యోగ జీవితంలో చూస్తాం సైతాన్ వచ్చి దేవుని సన్నిధానంలో పడినట్టు ఒక అనొక దినం ఇక్కడ నుంచి వస్తున్నావు అంటే భూమి మీద ఇటువంటి తిరుగుతున్నా వాడి పని అదే అనట్టు ఇటు తిరిగి ప్రతి ఒక్కరిని గాలం వేస్తున్నాడు ప్రతి ఒక్కటి జల్లడబడుతున్నాడు పని అది అయితే దేవుడు పర్మిషన్ ఇవ్వకుంటే జలడ అని అక్కడ మనం వాక్యం చేస్తాం యోగు జీవితంలో యోగు జీవితంలో నా భక్తుడు నా దాసుడైన యోగుడు చూస్తున్నావా అంటే చూసినా అంటు నువ్వు అతని చుట్టూ కంచి పెట్టి అతను ఆరాధిస్తున్నాడు అది తీసేసే నిన్ను దూషిస్తాను అయితే పో నీకు అధికారం ఇచ్చినా అంటాడు అంటే ప్రభువు అధికారం ఇవ్వకపోతే సైతాను మనల్ని ముట్టలేడ విషయం నేను అక్కడ నేర్చుకున్నా ఎందుకు అంటే యోబు టెస్ట్ యోబు నిజంగా ఆయన ఫెయిత్ నిజమైందా కాదా అని పరిశీలిపబడాలంటే ఇటు శ్రమ వచ్చినప్పుడు పరిశీలిపబడుతుంది ఫెయిత్ విచ్ ఇస్ నాట్ ట్రస్టెడ్ కెనాట్ బి ట్రస్టెడ్ అంటాం కదా మనం కాబట్టి నీ ఫెయిత్ టెస్ట్ కావాలంటే తప్పు ఇవన్నీ ఎదుర్కోక తప్పు ఒక లెవెల్ ఫెయిత్ అనక ఇంకొక లెవెల్ ఫెయిత్ లైఫ్లాంగ్ మన కాలాలు ముగించుకుంటే వరకు మన ఫెయిత్ టెస్ట్ అయితేనే ఉంటుంది నువ్వు ఎంత వాక్యంలో బలపడ్డా ఎంత ప్రార్థనలో గట్టి పోలీస్ బిట్ అనాయింటింగ్ ఉండి నీ ద్వారా విశేషమైన అద్భుతాలు జరుగుతున్నా లెవెల్ వైజ్ లెవెల్ వైజ్ నీ ఫైత్ టెస్ట్ అవుతానే ఉంటది అప్పుడే నీ ఫైతు అంచలకి ఎదగడం అంటే అంచలంచే స్టెప్ బై స్టెప్ ఎదగడం ఎవ్రీ స్టెప్ లో నీ ఫెయిత్ టెస్ట్ అవుతానే ఉంటది ఈ వాక్యం ప్రకారం అండ్ గాడ్ పర్మిట్స్ తన కుమారుని కూడా పర్మిట్ చేసింది కదా అపవాది చేత శోధింబోటకు అరణ్యంలో కొనిపోబడిన నలభై దేవరాత్రుల ఉపాసం ఉన్నాక జరిగిన విషయం యోహన్ స్వర్తలు అపవాది చేత శోధింపబడుటకు అరణ్యంలోనికి కొనిపోబడను సో పర్మిట్ చేస్తాడు తను తన కుమారుని మనల్ని కూడా పర్మిట్ చేస్తాడు శోధనకి ఎందుకంటే మనం ఫెయిత్ టెస్ట్ కావాలి కాబట్టి ఇప్పుడు ఈ వాక్యం అర్థమైన ప్రతి ఫైత్ లో సక్సెస్ అయితాడు కాంప్రమైజ్ కూడా నాకు ఎందుకు ప్రభావిస్తామన్నాడు ఎందుకంటే ఈ టీచింగ్ లేదు కాబట్టి అట్లా అంటున్నారు ప్రశ్న ఇస్తారు పాపం క్లియర్ అయితే ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రాఫెసెస్ ధ్యానించకుండా న్యూ టెస్ట్మెంట్ వ్యాఖ్యలను గమనిస్తే వచ్చే ప్రాబ్లం ఏమైతుందంటే ఇట్ కన్ఫ్యూజన్స్ ధర తీస్తుంది అన్నట్టు ఇక నిన్న చూస్తున్నాం సడన్లీ చర్చ సిస్టమ్ కి శిక్ష అన్నప్పుడు ఎందుకు అంటే హెచ్చరిక అది కొరెంతియన్స్ హెచ్ ఫస్ట్ కొరెంటియన్స్ చాపర్ టెన్ లో ఉన్న హెచ్చరిక ప్రకారంగా అది జరిగినట్లు మనం చూస్తున్నాం ఆ హెచ్చరికని ఫుల్ఫిల్ చేయలేదు వాళ్ళు వాళ్ళు ఆనర్ చేయలేదు కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నాం చర్చ సిస్టమ్ ఎట్లా తేలిందో కంప్లీట్లీ పొల్యూటెడ్ అది కంప్లీట్ అయితే ఒక వాక్యం మీకు చూపించాలనుకుంటున్నాను ఏంటంటే వచ్చేసి వార్త పదకొండు పన్నెండో అధ్యాయంలో ఈ వాక్యం మనకు అర్థం కావాలి అర్థం దెన్ So uh, we can uh, justify why a detriment begins in the house of the Lord. There is <laughs> about ten and ten, 22 possible to do one hace 2 and 2 and 2 by 8 years of practice. Tomapigaw aqueles that neotic twice, they just catch a clue about what church system is lit, how does church system mean and nothing cancerex Get? Is there a argument about the Pharisees? When the Pharisees heard it, they said, This Beelzebub the ruler of the demons. బైల్ దేవత ద్వారా దయ్యాల బలగొట్ట తరసని మీద నేరు మొప్ పాట మనం చూస్తాం అక్కడ. అయితే 25వ వచనంలో ఒక విశిడి యాత్మని చేస్తాడు. మన ప్రభు వాళ్ళ కొరదెల రహస్యాన్ని గ్రహించి Every kingdom divided against itself is brought to desolation. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రొఫెసీ ఇది. Every kingdom divided against itself is brought to desolation. And every city or house divided against itself will not stand. సైతానికి కావాల్సింది కూడా అదే ఈ ప్రాఫెసీ ఫుల్ఫిల్ కావడం ఏంటంటే ఇఫ్ ఎవ్రీ కింగ్డమ్స్ పర్టికులర్లీ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ చర్చ్ ఇఫ్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇట్ విల్ బి డెస్ట్రాడ్ డెసలేషన్ అంటే కంప్లీట్ డిస్ట్రక్షన్ అన్నట్టు డానియల్ ప్రాఫెసీ ఉంటుంది డెసలేషన్ సంబంధించింది అది మనం ఎప్పుడన్నా చూస్తాం డీటెయిల్డ్ గా ఇక్కడ మటుకు ఎవ్రీ కింగ్డమ్ అన్నాడు ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఎన్నో కింగ్డమ్స్ డెసలేట్ అయిపోయినాయి కదా గ్రేట్ కింగ్డమ్స్ ఒకప్పుడు ఏన్షియన్ ఈజిప్ట్ కంప్లీట్ డెసోలేట్ అయిపోయింది ఈ రోజు అది పవర్టీ స్ట్రీకాన్ కంట్రీ అది దాని తర్వాత పర్షియా రూల్ ద హోల్ వరల్డ్ డెసలేట్ దాని తర్వాత బబిలోన్ రూల్ ద హోల్ వరల్డ్ డెసలేట్ అయిపోయింది దాని తర్వాత మనం రోమ్ చూస్తాం ప్రపంచానికి గడగడలాడించిన దేశం అది దానికి ముందు అలెగ్జాండర్ గ్రీస్ గడగడలాడించి అన్ని డెసలేట్ అయిపోయింది దాని తర్వాత మన లాస్ట్ టూ థౌజండ్ ఇయర్స్ లో ఇంగ్లాండ్ మొత్తం ప్రపంచానికి గడగడలాడించింది డెసలేట్ అయిపోయింది ఈ రోజు మొత్తం పొల్యూట్ అయిపోయింది క్రిస్టియానిటీ ఉండదు అక్కడ ఇంకా త్వరలో అంత ఇస్లాము మల్టీ కల్చరల్ మల్టీ రిలీజియస్ నేషన్ లాగా తగిన ఒకప్పుడు గాడ్లీ నేషన్ ఉంటే డెసలైట్ అయిపోయింది ఈ రోజు అదే రీతిగా ఇంగ్లాండ్ తర్వాత మనం చూస్తాము రష్యా ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్ గడగడలాడించింది మొత్తం దేశాన్ని ప్రపంచాన్ని డెసలేట్ అయిపోయింది అది దాని తర్వాత మనం చూస్తాము జర్మనీ హిట్లర్ టైమ్ లో ప్రపంచాన్ని గడగడలాడించిన దేశం డెసలైట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మన కాలంలో నెరవేరేది నెక్స్ట్ సూపర్ పవర్ అమెరికా అది ఇప్పుడు డెసలేట్ అయిపోయిందా లేదా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డెత్స్ టోటల్ కొలాబ్స్ మారాలిటీ పోయింది మొత్తం డిస్ట్రాక్షన్ కి సిద్ధపడుతుంది అంటే ప్రతి దేశం అట్లా తయారినట్టు మనం చూస్తున్నాం చరిత్రలో ఎందుకంటే దే ఆర్ ఆర్ డివైడెడ్ అండ్ చర్చ్ లో కూడా ఈ రోజు వై చర్చెస్ ఆర్ డివైడెడ్ బికాస్ ఆఫ్ డాక్టరింగ్స్ దే ఆర్ డివైడెడ్ దే విల్ బీ బ్రాసొలేషన్ డాక్టర్నల్ ఇష్యూస్ మీదనే చర్చెస్ డివైడ్ అయిపోయినా ప్రపంచం అంతా థౌజండ్స్ ఆఫ్ డినామినేషన్ మాది కరెక్ట్ మాది కరెక్ట్ మాది కరెక్ట్ మాది కరెక్ట్ దేవు నాకు నాకు బెల్ పర్చిడ్ అని దాన్ని రుబ్బేషన్ మనుషుల మీద ఆయన మొత్తం డివైడ్ అయిపోయి అవి డివైడ్ అయితే సైతాన్ కి చాలా సులువు అన్నట్టు ఈ రోజు సైతాన్ కంప్లీట్ డెస్టిమేట్ చేయలేకపోతుంది ఎందుకంటే అట్లీస్ట్ సమ్ పీపుల్ లైక్ స్టిల్ ప్రియిన్ యూనేషన్ ఇన్ యునైట్ యూనిట్ చర్చ్ యునైట్ అయితే సైతాన్ రజం టోటలీ కొలాబ్స్ అయిపోతుంది వాడు తెలుసు కాబట్టి చర్చ్ యునైట్ కానియకుండా వాడు దాన్ని డివైడ్ చేస్తున్నాడు విత్ ఆల్ ట్రిక్స్ ఫిజికల్ లేయర్ లో పాపాన్ని పెంపొందిస్తున్నాడు స్పిరిచువల్ లేయర్ లో డాక్టరల్ డిఫరెన్సెస్ ని తీసుకొచ్చి డివైడ్ చేసి పడేసాడు చర్చ్ అండ్ గలేషిన్స్ లో పవన్ అంటాడు ఈ డాక్యుమెంట్స్ ఏంటంటే దయ్యం ల బోధ భూతం ల బోధ అని రాసిండి అక్కడ చాలా క్లియర్ గా బోధ ఉందంట చర్చ్ లో గలేషన్స్ లో భూతం బోధ అన్న పదం లాస్ట్ లో ఉంటది అది ఫోర్త్ ఫిఫ్త్ వర్స్ చాప్టర్స్ దయ్యం బోధ భూతంల బోధ అని ప్రమోట్ చేశారు దాని తర్వాత ప్రకటన గ్రంథంకి వచ్చినప్పటికీ ఆ ఏడు సంఘాలకు సంబంధించిన విషయాలు చెప్తాడు అది నికులైతుల బోధ నేను వెంబడించింది ఇంట్రెస్టింగ్లీ మనం న్యూ టెస్ట్మెంట్ లో చూసే ఆ సెవెన్ చర్చెస్ ఈ రోజు ఏది రోమన్స్ కొరెన్యన్స్ కొలాసియన్స్ ఎఫిషియన్స్ డెసలోనిక హీబ్రూస్ ఈ చర్చలు కనిపించాయి బట్ ఒకప్పుడు ఉంటే కదా అది రోజు లేవు ఆ హిస్టారికల్ గా మీరు యూట్యూబ్ లో గానీ ఏదైనా జోగ్రఫికల్ వెబ్సైట్ లో పోయి చూడండి అవి డెసలేట్ అయిపోయినాయి బిల్డింగ్స్ కూడా లేకుండా దాని తర్వాత హండ్రెడ్ ఇయర్స్ అబం జరిగిందని నేను మీకు చెప్పేస్తే వాటిని క్లోజ్ చేస్తాను ప్రకటన గ్రంథంలో ఉన్న ఆ యొక్క రెండవ అధ్యాయం నుంచి ఆరంభం కదా ఏడు సంఘాలు ఫిలదెల్ఫియా నుంచి మొదలుకొని పర్గమ స్ముర్న తుయతయరా దాని తర్వాత లాస్ట్ చర్చ్ ఈ ఏడు అవి కూడా ఏడు చర్చిలే పావులు ఎస్టాబ్లిష్ చేసిన ఏడు చర్చిలు జాన్ చూసిన విజన్స్ లో ఉన్న ఏడు చర్చిలు అవి టోటల్ ఫోర్టీన్ చర్చెస్ లేవి రోజు అయితే హండ్రెడ్ ఇయర్స్ క్రితము ఇవి ఉండే ఈ చర్చెస్ బిల్డింగ్స్ ఆ కాంగ్రిగేషన్ ఫ్యామిలీస్ ఎన్నో తరాలు అంటే లాస్ట్ 2000 థౌసండ్ ఇయర్స్ కదా టూ థౌసండ్ ఇయర్స్ అంటే నైన్టీన్ సెంచరీ ఎండింగ్ ఆల్మోస్ట్ వరకు ఉన్నారు వీళ్ళు అక్కడ ఎక్కడంటే ఈ టర్కీ టర్కీ ఏం చేసిందంటే ఇస్తాన్బుల్ అనే దాని పేరు ఒకప్పుడు కాన్స్టంటి అది గ్రీక్ గ్రీస్ దేశం బార్డర్ అన్నట్టు టర్కీకి గ్రీస్ కి బార్డర్ అది వెరీ ఇంపార్టెంట్ సిటీ ఇన్ ద హిస్టరీ అన్నట్టు ఆ ఎంటైర్ యూరోపియన్స్ కాన్స్టోపుల్ నుంచి ఈ ఏషియా ఈస్ట్ కంతా వచ్చేవాళ్ళు అన్నట్టు వెస్ట్ నుంచి ఈస్ట్ కి రావాలంటే కాన్స్టెంట్ నోపల్ మెయిన్ జంక్షన్ అన్నట్టు హిస్టరీలో అయితే ఈ కాన్స్టెంట్ నోకల్ ని టర్కీ వాళ్ళు క్యాప్చర్ చేశారు అప్పుడు వరల్డ్ వార్ ముందు ఎండ్ ఆఫ్ ఎయిటీన్ సెంచురీ అంటే ఎర్లీ నైన్టీన్ సెంచరీ అయితే టర్కీ వాళ్ళు దాన్ని క్యాప్చర్ చేసి కాన్స్టెంట్ నోపుల్ ని ఇస్తాన్బుల్ అని తయారు చేస్తున్నారు కాపిటల్ సిటీ అయితే ఈ కాన్స్టెంట్ నోపుల్ లో ఉండేది ఈ చర్చిలు ఏడు చర్చిలు ఈ ఏదీ ఫిలడెల్ఫియా ఎఫ్ఏ ఏమైనా స్మూర్న పెర్గమ లవోదీషియా ఇవన్నీ ఏడుసా ఆ బిల్డింగ్స్ ఆ చర్చ్ బిల్డింగ్స్ అవన్నీ ఉండే హండ్రెడ్ ఇయర్స్ ఒక అయితే ఆ యుద్ధం తర్వాత వాళ్ళు టర్కీ వాళ్ళు దాన్ని క్యాప్చర్ చేసుకున్నాక గ్రీస్ తోనే ఒప్పందం చేసుకుని ఈ చర్చ్ మెంబర్స్ అందరినీ గ్రీస్ కి తరలించేస్తారు దాని తర్వాత బార్డర్స్ లలో డివైడ్ చేసేస్తారు అన్నట్టు ఆ ఏమంటారు బౌండరీస్ క్రియేట్ చేసేస్తారు అయితే ఆ టర్కీ క్లోజ్ చేస్తాను వ్యాఖ్యను అయితే ఈ ఈ రోజుకి కూడా మీరు యూట్యూబ్ లో గానీ కనబోయి టైప్ చేస్తే అన్ని కూలగొట్టేశారు టర్కీ వాళ్ళు చర్చెస్ ఆ సెవెన్ చర్చెస్ ని పెర్గమ్మ తుయతరా లవోడీషియా ఇవన్నీ చర్చెస్ బిల్డింగ్స్ ఇప్పటిక కొన్ని పిల్లర్స్ యాంగులర్స్ అట్లా హ్యాంగింగ్ ఉంటాయి అవి మొత్తం డిస్ట్రాయ్ చేశారు ఆ చర్చి మెంబర్స్ అందరినీ తరలించారు ఇది ఎగ్జాక్ట్లీ హండ్రెడ్ ఇయర్స్ క్రితం జరిగింది ఇది అయితే ఇవి ఎందుకు డెసలేట్ అయిపోయినాయి ఫిజికల్ లేయర్ లో డెసలేట్ అయిపోయినాయి అంటే మొత్తం సర్వనాశనం అయిపోయినాయి చర్చెస్ స్పిరిచువల్ ఎయర్ లో వాటి అవి ఎంత డెసినేట్ అనేది మనకి ఆ ప్రకటన గ్రంథం రెండవ దాని నుంచి ధ్యానిస్తే అర్థమవుతాయి నీ మొదటిపై నువ్వు పోగొట్టుకున్నావు నువ్వు ఇంత టాలరేట్ చేస్తున్నావు వేసవేలు నివ్వు నిపుణుతల బోధను ఆశ్రయించినవు అని ఒక్కొక్క చర్చని హెచ్చరిస్తూ అక్కడ ఆ రెండవ అధ్యాయం నుంచి చూస్తే అంటే అవన్నీ ఎంటర్టైన్కి వచ్చేపటికి వాళ్ళ కాలంలో అవన్నీ అట్లా చెత్తగా జరిపోయాయి మనం ఇప్పుడు మనం చూస్తూ మన కాలంలో చర్చెస్ కూడా ఒక్కొక్క చర్చ గురించి చూస్తా ఉంటే అట్లా తయారైతూ ఉంటాయి లోపల ఫైటింగ్స్ ఉంటాయి ద్వేషము కొట్లాడుకోవడం రక్తపాతము చర్చెస్లలో మళ్ళీ వాళ్ళు నరహంతకుల లాగా మన ప్రభు చెప్పిన స్టాండర్డ్ ప్రకారంగా నీ సహోదర్ని ద్వేషిస్తే నువ్వు అప్పుడే అతన్ని నరహతం చేసినట్లు అన్నాడు కదా కాబట్టి ఇప్పుడు మర్డరర్స్ ఎక్కడ ఉన్నారు ప్రాస్టిట్యూషన్ ఎక్కడ జరుగుతుంది వ్యభిచారం ఎక్కడ జరుగుతుంది ఇవన్నీ మన మధ్యలో జరుగుతున్నాయి అవి ఎవరు చూడలేని స్థితిలో ఉన్నారు పాస్టర్స్ కాంప్రమైజ్ స్టేట్ లో ఉన్నారు అందుకు దానికి శిక్ష అంటున్నాడు మీరు చేయాల్సిన పని ఏంది మీరు చేస్తున్న పని ఏంది అది నా వ్యూ ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు నేను అవన్నీ డీటెయిల్ గా నేను ఇప్పుడు చెప్పలేను Because uh, it's a big subject and a very important subject. Not that easy. In the prophetic layer, it has happened to the Old Testament believers. It is likely to repeat in the New Testament time. The end of the presentation is about the church. This is the one. You can't have a ton of things mixed with you. You can't have a ton of things. You can't have a ton of things. You can't have a ton of things. You can't have a ton of things. మీ నీతి సత్యాన్ని అందులోని సత్యాన్ని అనేక చూపించి ఓ ప్రభుత్వ సత్యం పరచబడ్డప్పుడు మీరు స్వతంత్రులుగా చేయబడుతున్నారు అవునైనా దాన్ని బట్టి మీకు ఎంతో కొందైనా ఆ వాక్యం ప్రకారంగా ప్రతి ఒక్కరిని చేయండి తండ్రి బలహీనత నుంచి బానిసత్వం నుంచి బిడల పాపపు జీవితం నుంచి బిడల కల్పించండి అబద్ధ బోధ నుంచి నిండు మనసుతో మిమ్మల్ని సేవించి ప్రేమించి మీ కొరకు సాక్షిగా నిలబడిలాగా సాయపడమని ప్రతి అక్కర్లు కుర్తలు తీర్చమని ఏండి ఆమె పరిశుద్ధాలు చెల్లించుకుంటున్నాను వంద తల్లి ప్రభుత్వం మీ పనిలో ఒక చిన్న తండ్రి నీటి దిండు వాళ్ళు పెట్టుకున్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాను తల్లి ప్రభుత్వ నేనే సంఘం మాతో మాట్లాడు ప్రభు ఆయన తండ్రి అవి మర్చిపోయి అనేక మరల కోవేశం కలిగి దయతో మమ్మల్ని మన్నించండి నన్ను క్షమించండి ప్రభు మీరు ఇచ్చిన రచన వెళ్ళినప్పుడు జ్ఞాపకం చేసుకునే వాడిగా ఉండటానికి సహాయం చేయండి మీ కాడి మోయిచున్నామని మాకు ఎన్నప్పుడు దొరుకుతు ప్రభా ఈరోజా తండ్రి ఈసరో నిలుచున్న నిలుచున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకున్నాడు అని మాట మరలా మాట్లాడినారు ప్రభాయన ఈశ్వరజా ఒక వంద నాలుగు సంవత్సరాలు ప్రభా ఆయన విషవాడిన వాక్యం తండ్రి ఆయన పదవాధ్యాయం మొదటి క్రాంతి గారు అనేక విషయాలు తెలివిచ్చినారు ప్రభా యన అంత్య దినాలలో ఏ విధంగా జరగబోతుంది ఆయన దృష్టాంతాలు ఆయనకి ప్రభాయమ్మకి ఏ విధంగా జరిగిందో అదే విధంగా అని మాకు మాట్లాడి ఉన్నారు ప్రభా అయినా కంటికి ఎంతో జాగ్రత్త నిలబడి అడిగేటప్పుడు సహాయం చేయండి ప్రభావ పాపము తీయన ఒక దినములోనే ఇరవై ఏళ్ళ మంది తేలిపోయినారు ప్రభాయన ముఖ్యంగా ఆయన సంఘాలలో ఆ భ్రష్టత్వము ఆ కామ వికారీకలు తండ్రి ప్రభుత్వం అన్ని దూరిక్రీ అనే అనేక విషయాలు మనం బయటపరుచున్నారు ప్రభు అయినా అయ్యా పరిస్థితుల్లో ఎవరెవరైతే ఉన్నారో వారు మేలు బయటపడేటట్టు సహాయం చేయండి ప్రభు ఆయన ఈ చిర తండ్రి వారితో మాట్లాడే ప్రభు ఒక సంఘమని వారు తెలుసుకున్నట్లు సహాయం చేయండి ప్రభుత్వ తెలుసుకుంటున్నా ముఖ్యంగా తండ్రి ప్రభావ మీ రాష్ట్ర జరగవలసినటువంటి తండ్రి అప్పుడే కాదు కానీ కొన్ని శ్రమలు వస్తాయని చెప్పారు క్రమం ద్వారా మీరు మీ సైన్స్ ద్వారా మీరు తెలుసుకోవాలి దేవుడు సమీపంగా ఉన్నాడు అవును తండ్రి మీరు సమీపంగా ఉన్నారు తండ్రి ప్రభానైనా దాన్ని బట్టి దాన్ని మధ్య మనం కొనసాగించే వారంలో ఉంటాం ఈ చిత్రం చేసే వారంలో ఉండేటప్పుడు సహాయం చేయండి అయ్యా మీరు నేర్పిస్తున్న పాఠాలు సాయం చేయండి అయ్యా పరలోకానికి చేయాలంటే ఈ కొల మనం కాదు ఆహారం పెట్టడము వస్త్రాలు వేయడము లేదా మధ్య చేయడం భక్తి కలిగిన జీవితము పాపం లేని జీవితము మీకు ఇష్టమైన జీవితం వాళ్ళు మేము సమపూర్చుకొని జీవించే వారంగా అనుభవించుకొని నాయన మేము జీవించే వరంగా ఉండి తప్పించండి ప్రభావ గొప్ప కార్యాలయం మీరు చేసుకున్నందుకు దిన దినే కట్టవలసి ఉన్నది ప్రభు అది సంపూర్ణం అవ్వాలంటే మందరణంతోనే కాబట్టి ఆ దిన ప్రతి దిన పనంత మేము చేసేవారంగా ఉండాలి ప్రభావం స్నానించే వరంగా ఉండాలి ఆయన ఒక దినంతో అది అయిపోయి కాదు సభ ఇంకా ఏవైతే నేర్చుకోవాల్సి ఉన్నదో అవన్నీ నేర్పించదు ప్రభావ కుదురుగా ఉన్నా మమ్మల్ని ్ఞాకం చేసుకుంటా నాకైతే అరాయన విర మాటలు పెట్టడానికి అనేక మార్పులు కనిపిస్తున్నాను క్రియలలో చిన్న నన్ను క్షమించమని వేడుకు అదే విధంగా ఎవరైతే రాలేకపోయినారో వారిని కూడా జ్ఞాపకం తీసుకుని తర్వా సా నేను వంద నాలుగు శోసాలు చెల్లి నేను ముఖ్యంగా తండ్రి నాయన విసిరగా నేను అనేక విషయాలు నైనా ప్రతిదినార్ కరోనా విషయం అది ప్రభుత్వ కరోనా బాధితురం రీతిగా వారి పరిస్థితి ఉంది ప్రభావరి అమ్మగారు కంటి ప్రభుత్వ కరోనా ఈశ్వర కరోనా వల్ల అమ్మకి చెంది ఉన్నది మా బాబాయ్ నాయన కరోనా వల్ల ఈసారి ఒక దినం ఉన్న నార్మల్గా ఉంటుంది ప్రభావం ఎవరి చేయాలి కాబట్టి కరోనా పేషెంట్ ప్రభావం మార్పున వారి జీవితాలను కూడా మార్చుకున్నాను అపారయక్రో నుంచి ఆయన వంద నాలుగు ఆయన ఇక్కడ రాయబండం ఆయన దానిపై వందూడము మా దృష్టం భావిస్తున్నాం మా సిద్ధంలో కలిగిన ద్వారా ద్వారా ద్వారా అనేక ఆత్మల్ని తెలుసుకుని తండ్రి కలిగి హృదయాన్ని జీవితం చూస్తున్నాం వనరులను ధైర్యం చూస్తున్నాం అదేవిధంగా సంఘాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభుత్వాలలో చేయడం పనులే జరుగుతున్నాయి ప్రభావం అయితే ఆర్థిక పురోగతి చెంది కానీ ఆత్మీయ ప్రవృత్తి చెందడం లేదు ప్రభావం చేసుకుంటున్నా కూడా తండ్రి ఆయన అయ్యా తండ్రి వాళ్ళకు కూడా ఏమి తండ్రి పొదవ లేకుండా పరిపూర్తి దశలో మద్దతు అప్పవారికి నాయన వాడి మాట అనేక పనులు తీసుకున్నారు చేయకూడని పనులు తండ్రి వయసుతో సంబంధం లేని పనులు చేస్తున్నారు చేయకూడని పనులన్నీ తీసుకున్నారు చేస్తున్నా యోగనలకు రక్షణ విడుదల అదేవిధంగా అనారోగ్య పరిస్థితి ఉంటున్నటువంటి జాషుల మరపించుకుంటున్నా అంటే ఆ బిడ్డ అందుకే వెనుక నరాలను తండ్రి సరళం చేయన జరిగితే దయచేడు డాక్టర్లను నమ్ముకుంటే వైద్యులు వైద్యులంతా పనికి ఆధారపడుకోవంత చెల్లిస్తున్నాం అంటే నాయన ఆ కుటుంబానికి కూడా నాయన ధైర్యంలో దయచేయట మీ స్పందనాలయ్యాయి గలు మార్పు సహాయం చేయండి ఎవరు గొప్ప కార్యాలయం చేయండి క్రిస్టన్ అనుబంధ నీకు వందనాలు ప్రభావిత పరిశోధన విడితే సహాయం చేయండి అంటే ప్రభు ఆయన అదేవిధంగా అంటే ప్రార్థించవలసింది ఆయన చక్రవర్తి కారుగారి ప్రార్థిస్తున్నాం ఆయన జ్వరం నుంచి విడుదల దాచి బల నుంచి ఆయన ఎవరంతా రాలే కుటుంబండి ఆశీర్వదించండి ఈ యొక్క నిజమైన దయచేసి ఉంటాను దయచేమని ఒకసారి మా రక్షకుడు కుమారుగా పరిశుభ్రీగా ఎంతైనా నమ్మకమైన దేవుడు తండ్రి అయ్యా నీ పాదాలకు అందినారు నీ పాదాలకు స్తోత్రాలు తండ్రి అయ్యా మా మధ్య దేవు మీరు పెట్టినటువంటి ఆ యొక్క వాక్యాంశానికై అయ్యా నమ్మకం ఏంటంటే మా జీవితాల్లో అయ్యా ఆ వ్యాఖ్య వేలుగులో మమ్మల్ని మేము పరీక్షించుకోవటానికి అనుగ్రహించినటువంటి కృపకై నీ కొందనాలు నమ్మకం ఏంటంటే కలిగి రాజా దేవ క్రీస్తులో ఉందని దేవ మీరు సెలవు ఇచ్చినారు తండ్రి అయ్యా ఆ నిజ స్వరూపంలో మేము ఉంటానికి అయ్యా ఆ గుంపులో మేము ఉంటానికి అయ్యా కృపణ అనుగ్రహించండి సాయం చేయండి తండ్రి ఇంకా అనేక విషయాల్లో తండ్రి ఛాయల్ని అనుసరించేటటువంటి జీవితాల నుంచి తప్పించండి కృపణ అనుగ్రహించండి తండ్రి అయ్యా నమ్మకమైన తండ్రి అయా అనేక రకాలైనటువంటి దేవ ఆ యొక్క బలహీనతల నుండి మమ్మల్ని విడిపించండి అయా నమ్మకమైన తండ్రి ఆ యొక్క నిజ స్వరూపంలో క్రీస్తులో ఉండడానికి అయ్యా కృపను అనుగ్రహించండి అయ్యా ప్రేంత్రి మహింగుల గిన్ రాజా బృందంలో మీరు రాయబడినటువంటి విషయాలకి మీకు అండి అయ్యా నమ్మకండ్రి అయ్యా పూర్వకాలంలో జరిగిన వాళ్ళకి జరగకుండా దృష్టాంతంగా ఇవన్నీ రాయబడి ఉన్న మనసులో ఇచ్చిన హెచ్చరికలను మేము చూస్తూ నమ్మకేవా వారి యొక్క స్థితిని మేము గమనిస్తూ నమ్మకేంత్రి మా యొక్క జీవితాలను సరిచేసుకునే వివరంగా ఉండడానికి సహాయం చేయండి మెంగుల గిరిజాలోదేవా నిదాలు కొట్టుకుంటుండగా అనుగ్రహించండి సహాయం చేయండి ప్రేమ కలిగిన రాజా మహిళ కలిగించండి నువ్వు అయితే చూస్తుండగా కృపను అనుగ్రహించండి నీ దైన వేడుకుంటున్నావు అంతంటే సహాయం చేయండి ప్రేమికుల గ్రరాజా మహి కలిగించండి అంతైనా నమ్మకం దేవుడు తండ్రి అయ్యా నీ పాదాలు కొట్టుకుంటున్నా నీ కృపను కోరుకుంటున్నాను అంతంటే సహాయం చేయండి ప్రింగులగిన రాజాంగుల తండ్రి అయ్యా ఒకటి వారు అయ్యా పనికి మన వాళ్ళు నొప్పుకుంటున్నాను తండ్రి సహాయం చేయండి పాశ్ సేర్చుకోవటానికి అయ్యా నిలు ఎదగటానికి కృపుణాను గురించి ప్రార్థిస్తున్నాం నమ్మకం అయిందేవా ప్రింగులని తండ్రి అయ్యా మేమందరం ఆ పునాది మీద కట్టుబట్టడానికి మా జీవితాలు కృష్ణాను ప్రార్థిస్తున్నాం ప్రింగులగిన తండ్రి అయ్యా ఈ వ్యాధి పడిన వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి అయ్యా మరణలో ఉన్న వారిని జ్ఞాపకం చూసుకుంటున్నాను దర్శించండి అయ్యా సంధించి ప్రాంతిస్తున్నాను తండ్రి ప్రింగుల గణరాజా యొక్క తండ్రి ఆహారం లేక ఎంతమంది అయితే ఉన్నారు కష్టాల్లో ఉన్నారో తండ్రి అయ్యా ఇబ్బందుల్లో ఉన్నారో తండ్రి అయ్యా ఆకులు తప్పులతోటి జ్ఞాపకం చేసుకుంటున్నాను దేవుని సహాయం చేయండి ప్రేంగుల గింరాజా మహిళలకి తండ్రి దేశ శుభార్త అయ్యా నమ్మకం తండ్రి ప్రింగి గణరాజా అనే నశించే వారుగా కృపనను గెలిచి మనం ప్రార్థిస్తాం ప్రేంగుల గిండి రాజా సమయంలో నీ వైపు చూస్తుండగా కృపను అనుగ్రహించండి మీ పాదాలు పట్టుకుంటుండగా సాయం చేయండి వారం పనికి వారం అయ్యా అనుభవిస్తున్న కృపకైద నీ కొందనాలు దేవ ఈ యొక్క తెగుడు కూడా తండ్రి మమ్మల్ని మీరు కాపాడుతూ పోషిస్తున్న అందుకే నీ కొందనాలు చెల్లించుకుంటున్నాను దేవ నమ్మకం తండ్రి ఈ యొక్క సమయంలో నీ పాదాలు పట్టుకుంటున్నాను తండ్రి ఏమస్తు జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి దేవ నమ్మకం అయిన తండ్రి కృపణను అనుగ్రహించండి ప్రేమిల గిండరాజామక వైద్య కుటుంబాల్లో ఉన్నటువంటి దేవాలని జ్ఞాపకం తీసుకుంటున్నాను తండ్రి అయ్యాసం కూర్చుండి నమ్మకం తండ్రి ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా నమ్మకమైన తండ్రి నా దేశ రక్షణ గురించి పాదాలు పుట్టుకుంటుండగా అయ్యా మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి సతి ప్రతి శక్తిని అయ్యా ఏ స్నామంలో తండ్రి మీ అధికారం కింద చేస్తుండగా ఇప్పుడు ప్రార్థిస్తున్నాం ప్రింగులగణ రాజా మహిళలకి తండ్రి అయ్యా ప్రింగులగణి ఈసారి ఈ రోజు జాయిన్ కాలేకపోయినారు వారి భాగం మీరు అనుగ్రహించండి కృపణ అనుగ్రహించండి ప్రజా మహిళలు అంతేంటి సమయంలో మా మధ్య దేవ నమ్మకం అంత్రి మేధులైనటువంటి వారిని జ్ఞాపకం తీసుకుంటున్నాం పెద్దలాదరు మన జ్ఞాపకం తీసుకుంటున్నాం కృపణ అనుగ్రహించండి స్వస్థాన అనుగ్రహించండి రాష్ట్రాన్ని మీరు ముట్టమని మీ పాదాలు పట్టుకుంటున్నాం మీ పాదాలు పట్టుకుంటుండగా సహాయం చేయండి రాజా సమయంలో నీ పాదాలు కృపను కోరుకుంటున్నా గురించి ప్రార్థిస్తున్నావు తంటే సహాయం చేయండి ఈ పాదం గారి గురించి ప్రార్థిస్తున్నా దేవా కృపను అనుగ్రహించండి నమ్మకం ఏం దేవా నమ్మకం ఎంత రవి ఆ కృష్టినా ముట్టినందుకై దేవ వారి జీవితాలకై మీ కొందరు తండ్రి మీ మంచితనానికి ప్రేమకై మరి ఒకసారి మీకు కొందనాక్షేదించుకుంటున్నాను తండ్రి ఇంకెందరం అయితే వేద బాధల్లో ఉన్నారు వారిని చని పట్టుకుంటున్నాం కొట్టుకున్నాను గ్రహించండి నమ్మకం ఏందేవా మీ చేతులకు ఈ దినానికే మీ కొందరు ఆచరించుకుంటూ ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రతిమాలి వేడుకొని తండ్రి సూత్రం ప్రభా పరిశుద్ధరాజేసా మీకు వాళ్ళు ఆదేశా బాహున తరగతి తండ్రి మహిమా స్వారికి మీకు వాళ్ళని ఆడేశమస్త ఘనత మహిమా ప్రభావంలో మీకే కలగడగాక హాలేలియ్య అనేక పదయాలు మీరు మీ బిడ్డలు ఆ రీతిలో చెయ్యకపోవడం చూసి ఎంత వేదనతో మీ భక్తుల ద్వారా మీ ప్రవర్తన ద్వారా అవన్నీ విషయాలు మీరు మాకు ఎన్నిసార్లు చూపించినట్టు అయినా అవును ప్రావా దాన్ని బట్టి మీకు ఎంతో వాదనైనా ఇస్తుక వేదన ఉందో మాకు అటువంటి వేదన పట్టింది ప్రభుత్వ అందుకే మేము భయాసడుతున్నాం తండ్రి వీటి అన్ని ఎక్కి ధ్యంచడం కొరకు అనేక వ్యక్తి మాతో చూపించడం కొరకు అంత తగిన మీరే మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఎవరి మీద మాకు ఎటువంటి సిటీవేషన్ లేదు ప్రవా ఎవరి మీద ఎటువంటి అందరు రక్షణ పొందాలందరూ పల్లెవరణలో పోవాలందరూ మీ సరిగి అడుగు పెట్టాలా మేము ప్రయత్నపడుతున్నాం నేను అక్కడ గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకుంటారేమో అని బాగా మంది ప్రభు అందులో ఆ రోజు అనేక మంది మీరు చూపించగలరు అనేకులు నానామ మీరు ఆ విషయాన్ని హెచ్చరించగలరు ప్రభు మీ నామ ప్రవచించలేదంటే మీరెవరు మీ నాన్న రోగులను స్వస్థపరచలేదంటే మీరెవరు నాకు మీ నామం దయ్యం బెలగొట్టలేదంటే మీరెవరు నాకు తెలియన్నారు క్రమాన్ని అక్రమంగా మార్చుకున్న వారు వారు నేను నా యొక్క నుంచి మీరు పారిపోండి అన్నారు నేను అది చాలా భయంకరమైన దినం ప్రభావం చేస్తుంది కానీ ఇవన్నీ తప్పక నెరవేరుతాయని మీరు చూపించినారు పౌరుల భక్తుల ద్వారా చివరి కాలం ఇవన్నీ నెరవేరుతాయి అన్నారు నేను ఒక చిన్న గుంపును మట్టుకు మీరు బయటకు తీసుకొచ్చి నడిపిస్తున్నారు మిమ్మల్ని సంతోషపరిచే వాళ్ళు ప్రభావం ప్రత్యక్ష మిమ్మల్ని సంతోషపరిచారా ప్రార్థన జీవితం ద్వారా మా వాక్య పథకమైన జీవితం ద్వారా వ్యక్తిగత జీవితాల ద్వారా అంగీకతమైన జీవితాల ద్వారా మిమ్మల్ని సంతోషపరచాల బిడ్డలు తయారు చేసి పూర్తి సాధన కలిగించి నడిపించండి ఈ యొక్క ఆనందం మీరు సహాయకులు అందరికీ వాదనలు అయిన ముఖ్యంగా చిక్రవర్తి కాని బట్టండి స్వస్థపరచండి వారి కాని బుట్టి స్వస్థపరచండి వారి భార్యను వారికి కలిగిన బలంతను తొలగించి వారి శరం అనేది ప్రతి బలతను కొట్టి వేయండి నేను హీలింగ్స్ అనే గురించి వారికి కావాల్సిన అర్థం చేసుకొచ్చండి మీ యొక్క బహుమానం అని డిసార్డర్స్ నుంచి వాళ్ళకి సంపూర్ణం దేవుడి గొప్ప సాక్షులు పెట్టుకోండి ఫోన్ తర్వాత ఎటువంటి దుష్టశక్తిలో బిల్ అమ్మడానికి మీ కొరకు సాక్షులుగా ఎవరైతే మనం ప్రార్థిస్తున్నాం తండ్రి అదన గురించి ప్రార్థు కంప్లీట్ నార్మలైజ్ చేయండిస్ లో ప్రాబ్ కష్ట విషయాన్ని గురించి ఒక అవకాశం ఇచ్చిందండి మీ కొరకు సాక్షులుగా కుటుంబం అందరూ ఎలాగైతే భాస్కర్ తన కుటులని భార్యని తలబిడ్డని తల్లిదండ్రుని ముట్టండి చుట్టండి పనులన్నీ ముఖ్యమైన రాజకీయ మీరు మీకు ఇంతకు సహాయపడండి కేసులన్నీ బుద్ధికరంగా ఉండాలన్నారు రాకపోతే మమ్మల్ని అందరికీ కేసీ ప్రిస్తాము ప్రారంభించుతున్నాం తండ్రి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప సమాధానం నడిపింటూ మనందరికీ సదాకాలంతో అయింటాను గాకార్ మచ్